ఇంగ్లీష్ పర్డ్డం తెలుస్త కఠినమైన ఇంగ్లీష్ పదం అంటే ఒక ఒక వ్యవస్థ ఒక సందర్భం సో ఒక సందర్భంలో నేను కర్తను నేను భోక్తను అని మనం అనుకుంటూ ఉంటాం నేను చెప్పిన పాఠం ఆ సందర్భానికి సంబంధించింది కాదు యూ హ్యావ్ టు షిఫ్ట్ ది ప్యారడైమ్ నేను ఇప్పుడు ఈ స్వామిని ఓ ప్రశ్నే వేద్దాం ఏం చెప్పిందో నాకు అనుకూలంగా లేదే అని నాకు అనిపించింది నేను నడిచి ప్రశ్న వేయాలంటే రూమ్ కు రూముకు వెళ్లాలంటే నడవాలి నడవాలంటే నేను నడిచేవాడిని నేనే కానీ మరో పక్క వాడిని సో నేనే నడిచి వచ్చాను పాఠం నేనే విన్నాను ఇప్పుడు నేనే భోజనం చేయబోతున్నాను ఇప్పుడు మీరు భిక్షకు రాబోతున్నారు భిక్ష చేసేది మీరా లేదా మరొకళ్ళ భిక్ష చేసేది కర్త మేం కాదా ఏమే అని ఈ రకం ప్రశ్న ఉన్నదే It is, the question is raised in a, given, in a particular paradigm. I am told that paradigm is not very important. I am the doer and I am the enjoyer. I am the paradigm of my life. I am the life of my life. I am a separated, I am an isolated ego in a separate body. And, so, and therefore I am the doer and I am the enjoyer. And paradigm separate, an in and so, and the and the enjoyer. And paradigm there is no you are at all.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 సో ఎప్పుడైతే పారాడైమ్ షిఫ్ట్ అవుతుందని నేను చెప్పాను ఎగ్రీడ్ దానికి దృష్టాంతం కూడా చెప్పాను న్యూటన్స్ లాస్ట్ యొక్క పారాడైం కి ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క పారాడైమ్ డిఫరెన్స్ ఉంటుంది సిమిలర్ చూడటం చెప్పాను ఎస్ ఎస్ ఐ గాట్ ది పాయింట్ అని చెప్పాడు కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ అయితే ఈ పాఠం మీకు షిఫ్ట్ కాదు ఈ ప్రతిపాదనలు మీకు షిఫ్ట్ కావు అంచేతనే సిపి శంకర్లు ఏమంటున్నారంటే చూడు ఈ సాంఖ్య యోగము ఈ కర్మ యోగము దీని పద్ధతి వేరు దాని పద్ధతి వేరు ఈ రెండింటినీ కలిపి ఒకే ఒకే సిస్టమ్ లో కూర్చోబెడతాను నువ్వంటే సముచ్చయము అన్నది అది కుదరదు సమన్వయం కుదురుతుంది గాని సముచ్చయము కుదరదు రిపీట్ అవుతుంది సో నిన్న ఏమన్నా బుద్ధి ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే ఇది ఆత్మన జన్మాది షడ్విక్రియాభావా ఆత్మయందు జన్మ మరణము మధ్యలో ఉండేటువంటి ఇంకో నాలుగు మొత్తం ఆరు వికారాలు ఏది కాలాలో ఆత్మయందు లేవు తర్వాత ఆత్మ అకర్త ఆత్మయందు కర్తృత్వము లేదు ఆత్మయందు కర్తృత్వం లేదు అంటే మీ లోపల యథార్థ స్వరూపము కర్త కాదు అని అర్థం మరియు రెడీ ఫర్ ఇట్ దట్ ఈ సాంఖ్యయోగం వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్ యూ జస్ట్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ సచ్ ఇది సాంఖ్యయోగము ఇది సాంఖ్యము కాబట్టి అది అది ఒక అది ఉంది ఈ ఇ ప్రకరణార్థ నిరూపణ మొత్తం ప్రకరణం అక్కడ ఉన్నది ఇరవై శ్లోకాల ప్రకరణం ఈ ఇరవై అంతేతనే మరణిస్తే దుఃఖించక్కర్లేదు అనే మాట కూడా ఆ ప్రకరణంలోదే ఈ మాట వెళ్ళి మీరు ఎక్కడైనా చెప్పండి మరణిస్తే దుఃఖించక్కర్లేదని పంపించేస్తారు అక్కడ నుంచి ఇంకెప్పుడు ఈయన రానివ్వద్దు ఒకడు దుఃఖిస్తూ ఉంటాడు ఒకడో అయితే ఒక ఆమె దుఃఖిస్తూ ఉంటారు తన ప్రియుడో ప్రియుదాలో వియోగించేత దుఃఖిస్తూ ఉంటారు వియోగం అంటే ఎటువంటి వియోగమైనా అవ్వచ్చు దుఃఖిస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి చూడు అలా దుఃఖించద్దు నీకు దుఃఖం వచ్చిన మాట వాస్తవమే ఆ కండోలెన్సెస్ చెప్పి నేను ఏదైనా సహాయం చేస్తాను ఆయన నువ్వు ఆ దుఃఖం నుండి బయటికి రావాలి అని చెప్పాలి కాని అని చెప్తే వాడు విన్నాడో మానేడో అట్లీస్ట్ సౌండ్స్ ఓకే అలా కాకుండా వెళ్ళి చూడు ఆత్మ సచ్చిదానందము అని చెప్పే అనుకోండి ఇప్పుడు ఏమంటారో తెలిసినా ఏంటండి మేము ఏదో కష్టంలో ఉంటే ఈయన ఇలా మాట్లాడతాడు దయచేసి ఈయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటారు ఎందుకంటే ఆ ప్యారాడైం వేరు ఈ వేరు అంచేతనే ఎక్కడైనా వివాహాలు అవి అయినప్పుడు ఆ వేళ మీరు చూసారో లేదో పూజ స్వామీజీ ఊరు వివాహం అటెండ్ అవడానికి ఆయన వివాహం కోసమే వచ్చారు అదే ఆయన అడిగారు పెళ్ళని ఇంటికి అని అడిగారు తొమ్మిదింటికి వెళ్ళాను సరే అయితే మొత్తం అప్ టూ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా మరో ప్రోగ్రామ్ ఏదో చూడకం ఆ మరో ప్రోగ్రాం అటెండ్ చేసి పెళ్లి అంతా అయిపోయింది ఇంకక్కడ ఏ పని మిగలలేదన్న తర్వాత వెళ్ళాం అదే ఆ ప్యారాడైం వేరు ఈ ప్యారాడైం వేరు మనం పెళ్లి చేసుకోవాలి భార్యతో కలిసి సహజీవనం చేయాలి సంతానం కనాలి అతను ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అది చేసినట్లయితే మనకి పురుషార్థం ఉన్నది అని వాళ్ళు ఉంటారు ఇదంతా అజ్ఞానం తప్ప అదేం కాదు అని ఈ సన్యాసి ఉంటుంది ఇది ఈ పారాడైం కుదరదు అక్కడ అంచేతనే పెళ్లి పెళ్లి అవుతుంది కొంతమంది సన్యాసులు పొరపాటు చేస్తారు అంటే కొంచెం ఒక్క పిసర్ మోడర్నైజ్ నియో నియో సో పెళ్లి అవుతుంది అనుకోండి వెళ్లి సన్యాసి గారు ముందు పెద్దపేట వేసుకు కూర్చుంటారు అంటే ఆయన మరి ఆత్మజ్ఞాననిష్ట అవి పక్కన పెడితే మరి అలాగే అవుతూ ఉంటుంది ముందు వెళ్ళి ఒక పెద్ద సింహాసనం లాంటివి వేస్తారు అక్కడ వెళ్లి ఆయన కుట్టు ఆయన వెళ్ళిన తర్వాత మొదలు పెడతారు మీరు సో ఆ పారడైమ్ ఫిక్ట్ అవతా పోవర్ సో ఇది సాంఖ్యయోగము ఈ ప్రకరణ ఉన్నది ఇక్కడ ఇది కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థ నిరూపణ అప్పుడేం ఒక బుద్ధి పుడుతుంది యా జాయతే యా బుద్ధి జాయతే బుద్ధి అంటే అవగాహన ఒక అండర్స్టాండింగ్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 ఏ సన్యాసి ఈ సపోజ్ టు బి సాంఖ్య సపోజ్ టు బి సంఖ్య సన్యాసి అయ్యుండి కర్మలో ప్రవర్తించటం అన్నది చాలా విరుద్ధమైన విషయం అది శాస్త్రం అది సపోర్తికేది అయితే నేను చాలాసార్లు మనవి చేస్తూ ఉంటాను సమాజము శాస్త్రానికి చాలా దూరంగా అయిపోయింది సమాజం శాస్త్రానికి దూరం అయిపోయి ఉంది సమాజంలో అన్ని వికృతులు మీకు కనపడుతూ ఉంటాయి ఏదో పేరు కర్మ సన్యాసం చేసిన వారు కూడా కర్మల ఎందు నిమగ్నం అవుతూ ఉంటారు ఎందుకంటే కర్మ చేయటం తేలిక కర్మ మానేయడం కష్టం పూర్వం దేవాలయాల్లో పూర్వం సన్యాసికి వ్యవస్థ ఉండేది పూర్వం దేవాలయాల్లో ఇప్పుడు సన్యాసులు సరివేశారు దేవాలయ దగ్గరికి రానివ్వట్లేదు అంచైతే దేవాలయాలు ఏవి సన్యాసులని దేట్ సపోర్ట్ పూర్వకాలం దేవాలయం ఉందంటే సన్యాసం ఒకటి ఉండేవాడు ఒక గది ఉండేది ఆ గదిలో స్వామి ఉండేవాడు అది ఆ స్వామిదది ఇట్ ఈ రైట్ దాన్ని ఎవరో ఆపరు అక్కడ ఉంటాడు ఆ దేవాలయంలో ప్రసాదం తీసుకుని భక్షిస్తాడు ఓవరాల్ డబ్బు అవుతాయి ఏదైనా భిక్ష చేస్తే చేస్తాడు లేదు ఆ రకంగా ఓ దేవాలయంలో స్వామి ఉండేవారు ఆయన సరే కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు వచ్చి దేవాలయం ఆదాయం పెంచాలి ఖర్చు తగ్గించాలి అని మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను వేస్తే మరి అలాగే ఉంటుంది ఎందుకంటే పెనీకి వచ్చినట్టుగా ఈయన వచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటే మరి అలాగే ఉంటున్నాయి టేకెన్ అన్ ఆడిట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అది లాస్ట్ లో నడుస్తోంది దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల్ని మూడు కేటగిరీల విభాగం చేసింది ప్రాఫిట్ మేకింగ్ టెంపుల్స్ లూజింగ్ టెంపుల్స్ అండ్ బ్యాలెన్స్ లో నో ప్రాఫిట్ నో లాస్ టెంపుల్స్ కింద మూడింటి కింద విభాగం చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఆయన ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పిన మాత్రమే చెప్తున్నా ఇప్పుడు మరి ఎవరు నాకు తెలియదు కానీ సో ఈ లాస్ట్ మేకింగ్ వాటిని యూ హెవ్ టు బ్రింగ్ దమ్ టు ఆన్ పార్ అండ్ దెన్ స్లోగా ప్రాఫిట్ మేకింగ్ లో తీసుకురావాలి అంటే ప్రసాదం అమ్మడము ఇలాంటివేవో చేయడం మరి చేయాల్సి ఉంటుంది సో ఇలా ది థింక్ లైతే అండి మరి గవర్నమెంట్ ప్రవేశిస్తే మరి అలాగే అదే ఓ సాధువు ఉన్నాడు అనుకోండి హీ విల్ గివ్ సమ్ గైడెన్స్ సో ఎనీవే ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు వచ్చి ఈ దేవాలయం ఖర్చు థర్టీ ఫైవ్ అని దేవుడికి పువ్వులు కోసం అని మొక్కలు పెంచే ఒక తోటమాలి ముగ్గురో నలుగురు ఇద్దరు ముగ్గురో ఉన్నారు ఇంతమంది ఎందుకు దేవుడి పువ్వులు తక్కువ అయితే దేవుడు ఏం కంప్లైన్ అని ఒకరిని ఫైవ్ హైర్ ఒకరికి వీఆర్ఎస్ ఇచ్చాడు అక్కడ ఈ స్వామి ఉన్నాడు వీళ్ళు వీళ్ళు ఈ స్వామి ఎయిట్ చేస్తాను అడిగాడు వీళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు మేనేజర్ ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఆయన ఏమి చేయరండి ఏమి చెప్పండి ఆయనకి ఎస్ఎస్ స్వామి అని పేరు ఎస్ఎస్ అంటే సింప్లీ సిటింగ్ స్వామి ఆయన అలా కూర్చుని ఉంటారు ఇంకేం తూష్ణీయంగా కూర్చుని ఉంటారు ఏమీ చేయరు అని చెప్పారు ఏమీ చేయరు అని చెప్తే ఆయనకి ఎంత ఇస్తారు ఏమిస్తారని ఆయన డబ్బులు ఏమి ఆయనకి భోజనానికి కావలసినటువంటి ఖర్చు ఇది కూడా ఇంత ఉంటుంది వస్త్రాలకి ఇంటిస్తాము సో ఆయన పై ఖర్చుల నిమిత్తం ఇంటికి ఇష్టం ఆయనకు అంతా కలిసి ఈ రెండు వందలు మూడు వందలు అవుతుంది తోటమాలకి వెయ్యైనా వాడు పని చేస్తాడు వీడు సింప్లీ వీడు వీడికి ఈ కూడా వేస్తూ అని ఆ స్వామిని పిలిచి స్వామి మీరు ఇంకేదైనా మార్గం చూసుకోండి మీరు ఏ పని చేయట్లేదు ఎవరు కంప్లీట్ చేస్తు మీట్ దే దేన్ ఫర్ వీఆర్ విత్ డ్రాయింగ్ అంటే ఏమన్నారు సరే మీరు అలాగంటే అలాగే నేను ఏమీ చేయట్లేదని మీరు అన్నమాట మాత్రం నేను ఒప్పుకోను సింప్లీ సిటింగ్ That is the job of a and whatever expenditure you దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ హెస్ వన్ for ఎవర్ ఎక్స్పెండిచర్ యూఆర్ ఇన్కమింగ్ ఆన్ మై బిహాఫ్ దట్ ఈస్ ఫర్ సింప్లీ సిటింగ్ ఓన్లీ నాట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ అంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాడు సింప్లీ సిట్టింగ్కి డబ్బు ఇవ్వడం ఎందుకండి ఏమైనా అర్థం ఉందా దీనికి అంటే ఆయన అంటాడు మీరు పంచాయండి మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ సింప్లీ సిట్టింగ్ మీరు చేయండి అప్పుడు అది తేలికో కష్టం సింది అంటే అది ఒక ఛాలెంజ్ ఎప్పుడు విసురుతాడు విసిరితే ఈయన ఛాలెంజ్ని అతను యాక్సెప్ట్ చేస్తాడు అదంత పని అని సో హీ ట్రైస్ అండ్ హీ ట్రేల్స్ నెక్స్ట్ డే ఆ స్వామిని డిస్టర్బ్ చేయలేదు మీరు ఏ పని చేయకుండా హాఫ్ అన్ కూర్చోండి మీరు తెలుస్తుంది సింప్లీ ఏ పని చేయకుండా హాఫ్ అన్ అవర్ కూర్చోండి కఠినమైన పనో మీకు తెలుస్తుంది కాబట్టి అది కర్మ చేయటం అంత తేలిక కర్మ చేయటం తేలిక కర్మ చేయటం కఠినం కాదు ఈ మెడిటేషన్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండ్ మెడిట్ మానసిక క్రియ అది కూడా చేయకుండా ఆత్మనిష్ఠుడుగా ఉండడం అకర్తగా ఉండడం అన్నిటికంటే కఠినమైన విషయం కాబట్టి ఇట్ ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ పారాడైమ్ దానికి సాంఖ్య బుద్ధి అని పేరు సో ఆ సాంఖ్య బుద్ధి కలిగిన మహాత్ములు వాళ్ళు సాంఖ్యులు అనబడతారు అది ఒకటి తర్వాత ఏ త్యా బుద్ధే జన్మన ప్రాక్ ఆత్మన దేహాదిరితర్తృత్వోపేక్ష ధర్మాధర్మవి మోక్షసనాష్టాననిరూలక్షణోగ तद्षया बुद्धि योग बुद्धि सां कर्मिणा उचिता चुने विवेकपूर्वक विवेकमेंटे इंक मरी शंकर भाष्या कालम सांख्य कालम योग కాలం సద్య గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలి వీలైనంత గ్యాప్ సో దట్ కన్ఫ్యూజ్ ఈ కాలంలోంచి ఈ కాలంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండవు ఓకే మధ్యలో గీత కూడా పెట్టమంటారా పెట్టండి బెటర్ అలా ఉంటుంది భాష సో ఈ సాంఖ్య బుద్ధి కలగాలి అంటే ఆత్మ అకర్త సామాన్యమైన విషయం కాదు ఆత్మ అకర్త అనే జ్ఞానము సామాన్యమైన విషయం కాదు దానికి చాలా వివేకం కావాలి మహాత్ములతో సమావేశం ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి శాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి మీరు చేస్తున్న దాన్ని ఆకలింపు చేసుకోవాలి చాలా కఠినమైన విషయం చాలా కృషితో కూడిన విషయం కానీ ఆ బుద్ధి పుట్టిన తరువాత సాంఖ్యుడు ఆ అవగాహన కలిగిన తరువాత వారికి ఇంకా కలగలేదు అవగాహన ఏతశా బుద్ధే జన్మన ప్రాక్ ఆ బుద్ధి కలగడానికి ముందు అవగాహన ఇంకా రాలేదు అంటే ఆత్మజ్ఞానం ఇంకా రాలేదనమాట ఆత్మజ్ఞానము కలగని వాడు ఏమనుకుంటాడంటే నేను జీవుడను అనుకుంటాడు జీవబుద్ధిలో ఉంటాడు అదే అని ఇండివిజువల్ ఒక వ్యక్తి ఈ వ్యక్తి వాడు వీడు ఆస్తికుడైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం నాస్తికుడైన వ్యక్తి కాదు నాస్తికుడైన వ్యక్తి అంటే దేహమే నేను దేహంతో అంతా పోయింది ఇంకా కాబట్టి పునర్జన్మ లేదు పుణ్యం లేదు పాపం లేదు ఇహలోకం లేదు పనలోకం లేదు వాడు ఆ టాపిక్ లేరు వాడి గురించి ఇక్కడ చర్చ కదా ఆస్తిక శాస్త్రం కదా కాబట్టి వీడు ఆస్తికుడు భక్తుడు కూడా కనుక వీడు ఏమనుకుంటాడంటే నేను చాలా మందికి వర్తిస్తుంది నైంటీ కి ఇదే వర్ణన వర్తిస్తుంది సో ఎవరోలో ఓ జ్ఞానులు ఉంటారు ఇంకో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ నాస్తికులు ఉంటారు ఈ నాస్తికులు కూడా ఈ రోజు నాస్తికులు రేపటికి వీళ్ళు ఆస్తికులు అయిపోతారు మళ్ళా ఏదో కొంచెం జీవితంలో ఉడిపాడి వెంకట దృష్టాంతం చెప్పే కదా కొంచెం ఒడిదుడుగులోవి వచ్చినప్పుడు మళ్ళీ ఆస్తికులు అయిపోతారు కొంచెం ఇటు అటు కేరళలో టెంపుల్స్ అన్నింటికి మార్క్సిస్టులే నాయకులు టెంపుల్కు వచ్చి పూజలోవి బాగా జరిగిందో లేదో చూసేవాడు మార్క్సిస్ట్ ఉంటాడు ఇంకే ఇంకా నాస్తికేంటి కాబట్టి ఇదంతా కూడా కొంచెం కచ్చాపచ్చ్యా ఉంటుంది నో ప్రాబ్లం సో ఇక్కడ వీడు ఆస్తికుడు కాబట్టి ఆస్తికుడు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఈ దేహము ఇంతకుముందు చేసుకున్న పుణ్య ఫలం చేతి ఈ దేహం వచ్చింది మనము నేను కర్తని భోక్తని ఈ రోజున సుఖం వచ్చిందనుకోండి ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం సుఖం వచ్చింది దుఃఖం వస్తే పాపం చేసినాం దుఃఖ ఫలాన్ని అనుభవిస్తున్నాం ఒకప్పుడు ఆ పుణ్యము ఆ పాపము తెలుస్తూ ఉంటుంది చాలా తెలియదు తర్వాత ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే పుణ్య లోకాలని పొందుతాము సో నేను పుణ్యాన్ని అనుభవించాలి సుఖాలను అనుభవించాలి పరలోకంలో అంటే ఇప్పుడు పుణ్యాన్ని చేసుకోవాలి అనుభవించేదెవరు నేను చేసుకునేది ఎవరు నేను కర్తృత్వ భోక్తృత్వాలు నావి సో ఈ దేహం పోయినా ఇంకో దేహం వస్తుంది సో ఈ దేహమునందు దేహము కంటే అంటే విలక్షణంగా డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ జీవుడు ఉంటాడు ఆ జీవుణ్ణి నేను నేను ధర్మం చేసుకుంటే పుణ్యం వచ్చి సుఖం వస్తుంది ఒకసారి అధర్మ కార్యం చేస్తే పాపము దుఃఖము వస్తాయి ఈ ధర్మా అధర్మ తేడా నాకు తెలుసు ధర్మాధర్మం వివేకపూర్వక పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్నాను అని వీడు ఉంటాడు మళ్ళీ ఈ పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్న వాళ్లలో రెండు కేటగిరీలు ఉన్నారు ఒక కేటగిరీ ఈ జీవభావము ఇది శాశ్వతము దీంట్లో మార్పులు చేర్పులే ఉండవు నేను ఎప్పటికీ జీవుడుగానే ఉంటాను వైకుంఠానికి వెళ్లిన జీవుణ్ణే కైలాసానికి వెళ్లిన జీవుణ్ణే జీవుల్లో ఉన్న జీవునే జీవుడు జీవుడే ఇది ఫైనల్ ఇది ఒక గ్రూప్ ఇది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి పెద్ద పెద్ద పీఠాలు దానికి మళ్లీ ధనము బడ్జెట్లు అన్ని కూడా నడుస్తూ ఈ అజ్ఞానానికి మళ్లీ ఈ అజ్ఞానాన్ని పెంచి పోషించే పెద్ద వ్యవస్థ అవుతుంటే సమాజంలో అనేక రకాలుంటాయి ఏముండదు విషయం ఏం కాదు అలాగేంటి జీవత్వమే శాశ్వతము అది ఇంకా ఇర్రిమోకబుల్ దాంట్లో మార్పులు మీరు ఏదైనా కొంచెం మెరుగులు దిద్దొచ్చు కానీ జీవుడికి మెరుగులు దిద్దుతారు ఇలాగా ఈ జీవుడికి భక్తి అనే మెరుగు ఇక్కడ దిద్దుతే వైకంఠవాసము అనే మెరుగు అక్కడ వస్తుంది అని ఇలాగేదో మెరుగులు దిద్దడమే కానీ దేవుడికి ఇలా సపరేట్ గా నిలిచే ఉంటాడు అని జీవభావము శాశ్వతము జీవుడే దేవుడు అనే మాట ఎవడైనా అంటే వాడిని మొత్తం నాలుగు అది పాపం మాటది అని అంత కరడుగట్టిన జీవభావంలో ఉంటారు వాళ్లకు కూడా ఇక్కడ చర్చ ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దర్ ఈ శాస్త్రం వాళ్ళ కోసం కాదు అలా తీసి పక్కన వీడు ఎలాంటి వాడంటే నేను జీవభావంలో ఉన్నాను ని ఆత్మ నా యొక్క యథార్థస్వరూపము పరిచ్ఛిన్నం కాదని నా యథార్థ స్వరూపము పూర్ణమేనని శాస్త్రం చెప్తోంది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే బహుశా కరెక్ట్ అయి ఉంటుందేమో అనిపిస్తోంది ఇది ఎలాగుంటదంటే ఏదో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన మాట వాస్తవమే కానీ నా శరీరంలో కాన్స్టిట్యూషన్ మంచిది నాకు ఏ రోగము లేదు అన్ని లిమ్స్ క్లీన్ గా ఉన్నాయి గుండె లేవరు అన్ని బాగానే ఉన్నాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇన్సిడెంటల్ గా వచ్చింది ఇన్క్యుబేషన్ పీరియడ్ అయిపోయి అది యాంటీబయాటిక్ వేసేసుకుంటే ఇన్ఫెక్షన్ పోతే నేను మళ్ళీ స్వస్థందైపోతాను స్వస్థత అంటే నా ఒరిజినల్ స్వరూపాన్ని నేను పొందేస్తాను రోగం లేని స్థితి ఆరోగ్యం అది నేను పొందేస్తాను అని వాడు అనుకుని మందు వేసుకుంటాడు వీడు కూడా అలాంటి వాడే నేను ఏదో జీవభావంలో అజ్ఞానం చేత ఉన్నాను ఈ అజ్ఞానం నాకు పోయినట్లయితే నేను జీవభావం నుంచి బ్రహ్మభావంలోకి వెళ్ళిపోతాను దాని పేరే మోక్షము జీవభావం నుంచి బ్రహ్మభావం వెళ్లి పేరే మోక్షము దాన్ని మనం సాధించుకోవాలి అది సాధించుకోవాలంటే ఉపాయాలుంటాయి మోక్ష సాధన అనుష్ఠాన వాడు ఆ మోక్షాన్ని సాధించాలంటే రాగద్వేషాలు పోగొట్టుకోవాలి అంతఃకరణము శుద్దిగా ఉండాలి సో బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ది హార్ట్ బికాస్ ఫర్ ఫర్ బికాస్ బికాస్ They seeeth the God. I mean, this is from the Bible. So, Heavallaitya Hridayan lahu paritra nga ontharo, paru, blessed people, in the case, kallu Ishwaru ni chushtharo. Ishwaru ni chushtharo, Ishwaru ni chushtharo nga, Ishwaru ni chushtharo nga, Ishwaru ni atma roopanga kershishtharo nga. So, anyway, avithanga, ఆ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ సంపాదించాలి ఆ ప్యూర్ హార్ట్ లో తన జీవభావము పొరపాటని బ్రహ్మభావము కరెక్ట్ అని అలాగే ఆ అద్దంలో ముఖం కనబడినట్టుగా కనపడుతుంది ఆ ప్యూర్ హార్ట్ ఉండాలి అద్దం క్లీన్ గా ఉండద్దండి అద్దంలో ముఖం కనపడాలంటే అలాగే తన స్వరూపం దానికి బాగా అవగాహన రావాలంటే హృదయము క్లీన్ గా ఉండాలి హృదయంలో రాగద్వేషాలు ఉన్నాయనుకోండి రాగద్వేషాలు ఉన్నాయంటే ఎలాగో మీకు నేను దృష్టాంతం చెప్తా ఈ జగత్తంతా బ్రహ్మే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 కాబట్టి మనస్సులో దోషం ఉంటే మీకు ఆ దోషం ఏం చేస్తుందంటే ఆ పరమ సత్యాన్ని బోధకి రానివ్వరు ఒకతనన్నాడు నేను ఈ మాంసాహారం తినను ఎందుకంటే దాంట్లో అహింసది హింస ఎక్కువగా ఉంది నేను అహింసగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు అంటే వాడి చుట్టూ వాళ్ళు అడగని మంది ఉంటారు ఎరా సన్యాసం ఏమీ ఏమిటి ఇంకా సంసారం వదిలిపెట్టేస్తున్నావా చాలుసాల్లే నోరు పూసుకో పుచ్చుకో అని వాడిని పోర్చి చేస్తాడు చూడండి వైదేశుడు అనవసరం కదా వాడు సన్యాసం పుచ్చుకోవడమే ఉంది అతను ఒక ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు అంతే ఒక సన్యాసం లేదే లేదు మామూలు సంసారే ఒక్క పితలు ఒక్క అడుగు పైకెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నతమైన ఆలోచన చేస్తే చాలా సంతోషం మేము కూడా ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తామని ప్రోత్సాహం చేయాలి కానీ అలా దిగలాగి ప్రయత్నం చేయకూడదు కదా అలా ఎందుకు చేశారు వీళ్ళని నేను అనుకున్నాను అయ్యో పాపం వీళ్ళ మనస్సులో ఉండే మాలిన్యము ఆ దోషము మాంసం తింటేనే రుచి అని అదే ఏదో ఆ తినం అవసరమనేటువంటి ఒక భయంకరమైన ఆలోచన ఉన్నదే అది వీళ్ల చేతి ఇలా పంపిస్తోంది ఇది అజ్ఞానం యొక్క నేను అనుకున్నా కాబట్టి మనస్సులో ఉండే మాలిన్యము అది మనిషిని తన ఉన్నత స్వరూపాన్ని గుర్తించకుండా అడ్డుపడిపోతుంది కాబట్టి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 ఏదో సం టాక్సిక్ స్టిమ్యులస్ అని అంటారు బయట నుంచి ఏదో ఇన్ఫెక్షన్ అదే మరోటో మొరోటో బయట నుంచి ఒక ఏజెంట్ వచ్చి మీ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసింది ఇప్పుడు వైద్యంలో చేసేది మీకు లేని స్వస్థతని మీకు తీసుకురావడం కాదు వైద్యం ఏం చేస్తుందంటే ఈ ఎక్స్టర్నల్ స్టిమ్మ్యులస్ ని న్యూట్రలైజ్ చేస్తే మీ స్వస్థత మీకు వచ్చేస్తుంది కానీ మీరు అలా అనుకోరు మీరేమనుకుంటారంటే వైద్యం వల్ల నాకు అంతకు ముందు లేని స్వస్థత వచ్చింది అనుకుంటారు అలా రాదు వైద్యం ఆ పని చేయలేదు అంతకు ముందు మీకు లేని కాన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్ అవి వైద్యం తీసుకురాలేదు మీకు ఉన్నదే మీకు తీసుకొస్తున్నా కనుక అదేవిధంగా మీకు ఉన్న బ్రహ్మభావము అజ్ఞానం చేత రాగద్వేషముల చేత ఆవరింపబడి అది పోతే మీ మీ బ్రహ్మభావం మీకు వచ్చేస్తుంది అది మోక్షం అది వీడికి తెలుసుకున్నాడు సత్పురుషుల సంగతి తెలుసుకున్నాడు ఇప్పుడు అయ్యా ఆ బ్రహ్మభావం కావాలి ఆ మోక్షం నాకు కావాలి ఏమిటి చేయాలి అంటే నాయన నీవు కామ్య కర్మలు విడిచిపెట్టాలి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాలి సరేనండి అయితే నేను వాడు కర్త ఎవాడు కర్తభోక్తయే కర్తభోక్తయే కర్మల్ని చేసి కానీ నేను నిష్కామంగా చేసి ప్రయత్నం చేస్తాను అని వీడు మొదలు పెడతాడు సో మోక్ష సాధన అనుష్ఠానం దాన్ని నిరూపిస్తాను ఇక్కడ ఈ మొట్టమొదట ఇరవై శ్లోకాల్లో సాంఖ్యం నిరూపించారు ఆ తర్వాత కర్మయోగ భాగం వస్తుంది ఈ అధ్యాయంలోనే వస్తుంది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 విషవి కర్మయోగ ఆర్ సింప్లీ సాంఖ్య విషవి యోగ సాంఖ్య సాంఖ్యం అంటే జ్ఞానం ఆ సాంఖ్యము కరవారు ఎవరు పడతారు సాంఖ్యులు అని ఈ యోగము చేసే వాళ్ళని ఏమంటారు యోగులు అంటారు యోగినట్టి ఇక్కడ యోగి అంటే క్షీరశాసనం వేసేవాడిని ఇలా అలా అనుకున్నారు ఇక పార్ట్ ఆఫ్ ది యోగా కర్మానుష్ఠానంలో భాగమే అది కూడా సో కాబట్టి సాంఖ్య విసవి యోగా ఆర్ సాంఖ్యయోగ విషవి కర్మయోగ ఆ కర్మయోగ అనే పదం మీకు ఇంకా దాన్ని ఇంకా బలం చేయాలనుకోండి నిష్కామ కర్మయోగ అదే సేమ్ సో శంకర్లు ఇక్కడ యోగ కాబట్టి ఈ యోగాన్ని కూడా వాడికి తెలిసి ఉండాలా జ్ఞానమే కదండి నాలెడ్జ్ ఈజ్ ఇన్ తెలిస్తే యోగా అనుష్ఠిస్తాడు కానీ ఆత్మకర్త అనుక్కుంటో ఈ యోగానుష్ఠానం చేస్తే ఈ ఆత్మకర్త అనే భ్రాంతి నుంచి అకర్తృ స్థితికి మనం చేరుకుంటాము అని వాడికి తెలియాలా ఆ బుద్ధి శ్రీకృష్ణుడు బోధిస్తాడు బోధిస్తే ఆ గుర్తింపు వీడికి ఆ బుద్ధికి యోగ బుద్ధి అని పేరు ఇప్పుడు సాంఖ్య బుద్ధి ఎవళ్ళకి యోగ్యంగా ఉంటుంది జ్ఞానులకు యోగ్యంగా ఉంటుంది యోగ బుద్ధి కర్ములకు అంటే కర్మ చేసి వారికి యోగ్యంగా ఉంటుంది సాం కర్మి ఉచితాభవతి సే యోగిన ఎంత క్లియర్ కట్ గా విభాగం చేసి చూపించరుగుతూ ఉండండి అయితే ఈ విభాగం అంతా శంకరులే చేసేస్తారా లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పాడా శ్రీకృష్ణుడు చెప్పాడు అంటారు తాచవత విభక్తే బుద్ధి నిర్దిష్ట సాంఖ్యే బుద్ధిను సో చూడండి ఎవరో నన్ను అడిగారు ఎవండి భగవద్గీత కర్మయోగమా జ్ఞానయోగమా సాంఖ్యయోగమా భక్తి యోగమా ఏదో అడిగారు మోక్షయోగమా చెప్పాను చూడండి భగవద్గీత ఇవేమీ కాదు భగవద్గీత బుద్ధియోగము శ్రీక్ష్ణుడే అన్నమాట బుద్ధియోగం దామి తావానుకంపార్థం అహమజ్ఞానజంతమో అది అవాక్యమే రే సో బుద్ధియోగం దామ్యహం వాళ్ళకి నేను బుద్ధియోగాన్ని ఇస్తాను సో బుద్ధియోగము గీత బుద్ధియోగానికి సంబంధించిన గ్రంథం బుద్ధిని నిర్మాణం చేసే గ్రంథం బుద్ధి ముఖ్యం ఉంది మనిషి అంటే మనిషి అంటే కర్మ కాదు కర్మ ఫాలోస్ బుద్ధి బుద్ది లేకుండా కర్మ ఏం చేస్తాడు మనిషి ఏంటంటే బుద్ధిని నిర్మాణం చేయాలి బుద్ధిని మీరు కరెక్ట్ గా నిర్మాణం చేశారనుకోండి కర్మ ఫాలోస్ ఆటోమేటికల్ కర్మ గురించి మీరేం చెంత చేయక్కర్లేదు ఇప్పుడు యూనివర్సిటీకి విద్యార్థులు పంపిస్తున్నారనుకోండి వాడికి బుద్ధిలో నేను కష్టపడి చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి బయటికి రావాలి అని ఉందనుకోండి ఆ యూనివర్సిటీ చుట్టూ బార్లున్నా డ్రగ్గులున్నా ఏమున్నా అసలు వాడికి ఉన్నాయని తెలియదు వీరికి వీరికి ఆ బుద్ది లేకుండా ఇంకో బుద్ది ఏదో తల్లిదండ్రులు ఇలా నొక్కి సోడా సోడా నొక్కి పెట్టినట్టుగా సోడా ఓపెన్ చేస్తే ఏమిటవుతుంది బుక్స్ మన ఆ విధంగా ఇక్కడ నొక్కు ఏ రకమైన ఫ్రీడము లేదు యూనివర్సిటీ అంటే హాస్టల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు రాత్రి నుండి తెల్లవారుసాను మూడు గంటల లాగా నిద్రపోకం లేదు పొదన పదింటికి లేవచ్చు ఇంటి దగ్గరంటే వీళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జల్స్ తిరగచ్చు అని వాడి బుద్ది అలాంటి బుద్ధి ఉంది అక్కడికి వెళ్ళగానే వాడి క్లాసులు గుర్తుకు రావు ల్యాబోరేటరీలు గుర్తుకు రావు లైబ్రరీలు గుర్తు లైబ్రరీ ఎక్కడ ఉందో కూడా వాడికి తెలియకపోవచ్చు యూనివర్సిటీలు ఎక్కడో మూలం ఉండుంటుంది అది సో లైబ్రరీలో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఏ ఫ్లోర్ లో వీడికి సబ్జెక్టు జన్మైన పుస్తకాలు ఉన్నాయి మేమీ వాడికి తెలియావు వాడికి ఏం తెలుస్తాయంటే చుట్టుపక్కల బార్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి బుద్ధి మీరు కుర్రాన్ని రిమోట్ కంట్రోల్ మీరు ఎక్కడ చేయగలరు వాడి బుద్ది సరైన బుద్ధి అయితే హీ విల్ బి క్లీన్ వాడి బుద్ధి రాంగ్ అయితే మీరు యు కాంట్ హెల్ప్ ఎనీథింగ్ మీరు వెనకాల కాపలా పెట్టినా వాడు తప్పించుకుంటారు కాబట్టి బుద్ధి డ్రైవ్ సేపస్తున్నారు మనిషి దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఆ దుఃఖము వాడి బుద్ధి వాడికి ఇచ్చింది సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ సుఖాన్ని ఆ బుద్ధియే ఇచ్చింది సర్వము బుద్ధి ఇది గీత యొక్క ఫౌండేషన్ గీత యొక్క దృష్టికోణం ఇలా ఉంటుంది అంచేతనే బుద్ధి నిర్మాణము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 ఇదేనే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా బుద్ధిని రెండు విభాగం చేశాడు ఇదో బుద్ధిరా ఇదో బుద్ధిరా చూసుకో ఈ బుద్ధి నీకు ఆత్మజ్ఞాన బుద్ధి నీకు తగదిప్పుడు అర్జున నీకు కర్మయోగ బుద్ధి కావాలి నీకు ఎందుకంటే ఆ బుద్ధిలో నువ్వు ప్రవేశించలేవు కర్మయోగ బుద్ధిలో కొంతకాలం నువ్వు తర్ఫీద్ది చేసుకుంటే ఆ బుద్ధిలో ప్రవేశిస్తావు ఇప్పుడు హనుమంతుడు ఒక్క ఒక్క ఉదుటున ఇక్కడి నుంచి అక్కడికి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 అంతవరకు చెప్పిందంతా కూడా ఇలా చే పెట్టేసి ఇలా పక్కన పెట్టేసి ఇంకా అది అక్కడ ఉంటుంది దాంతో నువ్వు దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఎప్పుడూ కూడా దీన్ని దాన్ని కలిపేయకూడదు అలా జనం ఏం చేస్తారంటే సరైన అవగాహన లేకపోతే కలిపి కూర్చోబెడతారు హీజీనెస్ అంతా క్లియర్ కట్ గా ఉండదు అన్ని పదాలు తెలుస్తూ ఉంటాయి కర్మ చేయాలి నిష్కామం ఉండాలి ఆత్మ జ్ఞానం ఈ ఆల్ వర్డ్స్ సార్ దే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదు దాంతో అంతా కలగాకూడదు ఈ కలగా పులగ వ్యవహారం వేదాంతంలో పనికిరాదు ఈ కిచిడీ వ్యవహారం నడవదు సో సాంఖ్య బుద్ధి పక్కన పెట్టదు దట్ ఈజ్ ఓవర్ టూ ఆన్ ది అదర్ హ్యాండ్ యోగే ఇమాంశృను యోగే బుద్ధిం ఆ యోగ బుద్ధిని నీకు చెప్తాను చూడు విను అని అంటాడు సో ఆ విధంగా నీకు ఇంతవరకు సాంఖ్యబుద్ధి చెప్పాను అది ఎలా ఉంచు టూ అంటే అది ఎలా ఉంచు యోగే ఇమాంశును नीकी योग बुद्धि वेनुटे एन बुद्धिटना बुद्धा कटवा तयुद्ध्रया ज्ञान योगे निष्ठा सांख्याना विभक्ता वक्ष्य पुरा वेदात्मना मै प्रोक्ता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 వాడు లైఫ్ లివ్ చేయడం మానేస్తారు హి హాజ్ టు లివ్ ఎ లైఫ్ సపోజ్ కామ్య కర్మలని మానేసి నిష్కామ కర్మయోగం చేస్తున్నాడు అనుకోండి ఇంకా వాడికి ఏ లైఫ్ ఉండదు వాడు అలాగే ఉపవాసాలు ఉంటాడని అలాగేం కాదు హి హెస్ టు లివ్ ఎ లైఫ్ వాడికి బాధ్య పిల్లలు ఉద్యోగము డబ్బు దర్శకం ఇవన్నీ ఉంటాయి స్టాక్ మార్కెట్లు షెడర్ సెక్యూరిటీలు పెరగడాలు తగ్గడాలు అన్నీ ఉంటాయి ఎవ్రీథింగ్ ఈజ్ దో హీ హివ్ ఎ లైఫ్ జీవన శైలి అన్నదన్న ఈ సంఖ్య ఉంటుంది హి హాస్ టు లివ్ ఏ లైఫ్ టు ఏదో భిక్ష చేసుకోవాలి ఏదో భిక్షలు అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చేసుకోవాలి సంథింగ్ బిల్ లో అప్పుడప్పుడు కట్టాల్సి ఉంటుంది సో ఎవరికి హీ హీవ్ ఎలా కాబట్టి లైఫ్ లీడింగ్ అన్నది అందరికీ సమానమే వాటి సాంఖ్య ఆత్మజ్ఞానైనా కర్మయోగైనా కానీ ఆత్మజ్ఞాని లేక సాంఖ్యని యొక్క నిష్ఠ జ్ఞాన యోగేన నిష్ఠ ఆ నిష్ఠ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 That is his lifestyle. That is the guiding principle of his lifestyle. That is separate. What is it? Sanchabuddhi na ashti inche uundhe. Jnana yoga nishthani. Vibharthaam. Separate ka nishthani. This nishthani onna de, this jevanasheili onna de, this kevalamu saanchula ki maatrame vartishtu undhi. That is it. That is it. That is it. Jevanasheili ni kalagapolaga nishthe. That is the confusion. That is it.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 ఇంకా సన్యాసులు వీళ్ళు గృహస్థులను చూసి ఆ వేళ పరిభావం ఎంజాయ్ చేసేస్తున్నారు మనం మహాత్మ ఇలా కష్టాలు పడుతున్నాం అలాగే మనకేమో భిక్షించి వెళ్లేడు సరిగ్గాను ఏదో భిక్ష సరిగ్గా లేకపోతే ఏవో ఆశీర్మాలు కట్టాడు ప్రజలను ఉద్ధరించక కోసం ఆశ్రమాలు కడదామంటేనేమో సంబాలని సరిగ్గా రావటం లేదు అని గృహస్థు ఎక్కువ కంప్లైంట్స్ తోటి సన్యాసులుంటాడు కలగా ప్రదం వీళ్ళవుతుంటే అక్కడ ముందు తయారు హోమం అవుతుంటే తనే వీళ్ళు హోమం చేసేయటం సన్యాసికి హోమం చేసే అధికారం లేదు తనే వీళ్ళు హోమం చేసేయటం సన్యాసం పుచ్చుకొని కర్మలో బతికేస్తూ ఉండడం కర్మానుష్ఠానం మెయిన్ లైఫ్ స్టైల్ కింద చేసేసుకోవటం వట్ ఈస్ దాట్ దర్ ఈజ్ సంథింగ్ ఎ కాంట్రడిక్షన్ ఈ కలగాపులగపు వ్యవహారం ఇది గీతలోను శంకర భాష్యంలోను శాస్త్రంలోనూ ఉండదు సో ఈ నిష్ట వేరు నేను సాంఖ్య బుద్ధి కలిగిన వాళ్ల కోసం సాంఖ్యుల కోసం నేను జ్ఞాననిష్ట జ్ఞానయోగనిష్ట జ్ఞానంతో పెద్ద జ్ఞానానికి అనురూపంగా బతికేటువంటిది ఒకటి ఉంది అది నేను చెప్పాను అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఆయన ఏమన్నాడంటే పురా వేదాత్మనా మయాత్రవర్త పూర్వం చెప్పాను అన్నాడు పూర్వం ఎప్పుడు చెప్పేటండి అర్జునుడికి మొదటిసారి బోధిస్తున్నాడు అంటే పూర్వం అంటే ఈ ఇప్పుడు పూర్వం అని కాదు నేను హిరణ్య రూపంగా ఉండి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 నిష్టా విభక్త్యోగి అదేవిధంగా సాంఖ్యబుద్ధి ఒక జీవన శైలి అలగ్ సెపరేట్ అదేవిధంగా అంటే కర్మకి సంబంధించిన బుద్ధి కర్మయోగంతో జీవించటము కర్మయోగ నిష్ఠ దట్ ఈస్ అలాగే సెపరేట్ అది అలా చెప్పబోతున్నాడు విధత్ వక్ష్యతి హీ విల్ టెల్ ఆల్ దీస్ సో మనమంటే ఇంకా గీత చదవడం తర్వాత కానీ శంకరుడికి మొత్తం గీతంతో తెలుస్తూ ఉంటుంది ఏ దగ్గర ఆ శ్లోకం వ్యవహారం కాదు గాలిపిండి వంటి ఇట్స్ నాట్ లైక్ దాట్ గాలిపిండి వంటి స్టోరీ ఒకటి ఉంది అలాగా అలాగ ఉండదు భాష్యం ఉంటాయి మొత్తం అంతా హీ నోస్ అండ్ దెన్ హీ టీచర్స్ సపోజ్ ఎదరేం రాబోతోందో ఆయనకి తెలియక మీకు తెలియక నాకు తెలియకపోతే అది కష్టం అవుతుంది సమగ్రత ఉండదు మాటల్లో సో కర్మయోగ నిష్ట కూడా సెపరేట్ చేసి చెప్పబోతున్నాడు కర్మయోగైన యోగిన కాబట్టి ఇటు సంఖ్య బుద్ధి యోగబుద్ధి సాంఖ్యబుద్ధి ఆశ్రీత్య అగ్రే నిష్ట విభక్తే భగవతా ఏవా ఈ విభాగం భగవంతుడే చేశాడు శ్రీకృష్ణ భగవానుడే చేసి చెప్పాడు ఉక్తే చెప్పబడినవి సాంఖ్య బుద్ధి అన్నాడు యోగబుద్ధి అన్నాడు ఆ బుద్ధులను అనుసరించి రెండు వేర్వేరు నిష్ఠలు సాంఖ్యబుద్ధి నిష్ఠ అంటే జీవన శైలి జీవించే పద్ధతి సాంఖ్యబుద్దికి తగ్గ జీవన పద్ధతి ఒకటి యోగబుద్ధికి తగిన జీవన పద్ధతి మరొకటి సాంఖ్యబుద్దిలో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 రెండు బుద్ధులు రెండు జీవన నిష్టలు అన్ని కూడా విభాగించేసి శ్రీకృష్ణ భగవానుడికి చెప్పాడు ఎవరికి కన్ఫ్యూషన్ రాని విధంగా చెప్పాడాయో కర్తృత్వా కర్తృత్వే ఏకపురుషాశ్రయత్వాసంభవం పశ్యత ఎందుకు చెప్పాలి అలాగైనా అలా విభాగం ఎందుకు చేయాలి ఎందుకు చెప్పాలంటే అలా సెపరేట్ చేసేందుకు చెప్పాలి నే పొంది రెండు కలిపితే నష్టమే వచ్చింది అయ్యా కలవావు అదే ఆయులును నీరు కలవవు ఎందుకు కలవవు అంటే జ్ఞానము కర్మ జ్ఞానములో అకర్తృ ఆత్మ కర్మలో వీడు కర్త భోక్త చూసారా ఎంత విరుద్ధంగా ఉన్నదో జ్ఞానములో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 కర్తృ బుద్ధిని కలిగి ఉండుట సంభవము కాదు ఏమండే ఆత్మకు మరణము లేదు అని ఒక బుద్ది నేను ఈ మందు సేవిస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము వసంతో కోసం ఆఖర వసం పుచ్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము అనే లేకపోతే ఈ హోమం చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము ఈ కర్మ చేసుకుంటే ఈ హోమం చేసుకుంటే అని ఇంకో బుద్ధి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 నేను కర్తను అని అనుకుంటే కర్మ చేసుకో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి నేను కర్తను కాను అని నువ్వు అనుకుంటే కర్మ చేయలా కలదనే మీమాంస ఉండదు కాబట్టి ఆ ప్రశ్న నువ్వు ఉండదు నేను సమాధానం చెప్పేది ఉండదు యూ నో ఇట్ ఐ నో ఇట్ అండ్ సో క్లీన్ లేదు నా ఎందుకు కర్తృత్వం ఉన్నది దెన్ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి కామ్యకర్మలు చేయిపో కామ్యకర్మలు చేస్తే నువ్వు ఆ కర్తృరాత్మ జ్ఞానాన్ని కొందే ఛాన్స్ కూడా లేకుండా అని సో ది నాలెడ్జ్ బిక్రీ డిస్టింగ్ చెప్పొద్దు అని చెప్పేది శాస్త్రం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చెప్పాలి సో దట్ పీపుల్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ అందుకోసమని ఇలా క్లియర్ గా చెప్పాలి ఇది మళ్ళీ కొనసాగిద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదూర్ణ పూర్ణముదశ్య పూర్ణశమాదాయ పూర్ణమైతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు జో హరే ఓం దక్షు శ్రీ కృష్ణ అర్పణమస్తే సో ఈ వారం గీతా క్లాసులు రెండు పూర్తయ్యాయి మళ్ళీ శని ఆది గీతం ఉంటుంది గీతా క్లాస్ లో యథాప్రకారం